యూనిట్ ట్వంటీ ఫోర్ లెసన్ నైన్టీ టూ లిజన్ ఓన్లీ స్టార్ట్ నాన్నగారు ఉయ్యాల ఆగటం లేదు ఆపండి పాప ఉయ్యాల ఊగుతున్నావా లెక్కలు చేశావా చేసేశాను నాన్నగారు పాఠం కూడా చదివేశాను చూడండి నేను ఎలా ఊగుతున్నాను మెల్లగా ఊగు మీరు కూడా కొంచెం ఊపండి ఇంక చాలమ్మా దిగు చెల్లెలు కూడా ఊగుతుంది నాకు దిగటం లేదు మీరు దింపండి చెల్లెలు మంచిది కాదండి దాన్ని ఊపవద్దు అది నా పుస్తకాలు చించుతుంది చూడండి ఎలా చినిగాయో చినుగుతాయి వద్దు అంటే వినదు నా పుస్తకాలే కావాలి దానికి దానికి తెలియదుగా నువ్వు నీ పుస్తకాలు దానికి చూపించకు దాన్ని కూడా ఊగనివ్వు చూడండి నా గాలిపటం దారం కూడా తెంపింది తెగుతుంది అంటే వినకుండా లాగేసింది ఇంకో దారం తీసుకో రవి చీకటి పడ్డది ఆ లైట్ వెయ్యి స్విచ్ వేసినా ఈ లైట్ వెలగటం లేదు నాన్నగారు వెలిగించండి ఆ స్విచ్ని కొంచెం కదిలించు అది కదలటం లేదు చూడండి నాన్నగారు నా పుస్తకం ఎలా తడిసిందో ఎందుకు తడిసింది అదే తడిపింది నీళ్లలో ముంచి తడిపింది నేను ముంచలేదు నాన్నగారు నీళ్లలో పడి అదే మునిగింది దాన్ని ఉయ్యాల మీద నుంచి లేపని నాన్నగారు అది నా బలపం తుంచింది పెన్సిల్ కూడా విరిచింది బలపం కిందపడి తునిగింది నాన్నగారు పెన్సిల్ పట్టుకుంటేనే విరిగింది నేను విరవలేదు రవి అమ్మ ఎవరితోనో పోట్లాడుతున్నది పాలవాడితో పాలవాడు అప్పుడే వచ్చేశాడా ఇవాళ పాలు చిక్కగా లేవట నీళ్లు ఎక్కువ కలిపాడట అలాగా సరే పాప నువ్వు ఉయ్యాల మీద నుంచి దిగయ్యమ్మా చెల్లెలు ఏడుస్తున్నది అబ్బా ఉయ్యాల ఎక్కితే చాలు దిగమని చంపుతుంది నాన్నగారు ఉయ్యాల ఆగటం లేదు ఉయ్యాల ఆగటం లేదు ఆపండి పాప ఉయ్యాల ఊతున్నావా పాప ఉయ్యాల ఊగుతున్నావా లెక్కలు చేశావా లెక్కలు చేశావా చేసేశాను నాన్నగారు చేసేశాను నాన్నగారు పాఠం కూడా చదివేశాను పాఠం కూడా చదివేశాను చూడండి నేను ఎలా ఊగుతున్నానో చూడండి నేను ఎలా ఊగుతున్నాను మెల్లగా ఊగు మెల్లగా ఊగు మీరు కూడా కొంచెం ఊపండి మీరు కూడా కొంచెం ఊపండి ఇంకా చాలమ్మా ఇంకా చాలమ్మా దిగు దిగు చెల్లెలు కూడా ఊగుతుంది చెల్లెలు కూడా ఊగుతుంది నాకు దిగటం చేత కావటం లేదు నాకు దిగటం చేత కావటం లేదు మీరు దింపండి మీరు దింపండి చెల్లెలు మంచిది కాదండి చెల్లెలు మంచిది కాదండి దాన్ని ఊపవద్దు దాన్ని ఊపవద్దు అది నా పుస్తకాలు చించుతుంది అది నా పుస్తకాలు చించుతుంది చూడండి ఎలా చినిగాయో చూడండి ఎలా చినిగాయో చినుగుతాయి వద్దు అంటే వినదు చినుగుతాయి వద్దు అంటే వినదు నాపుస్తకాలే కావాలి దానికి నాపుస్తకాలే కావాలి దానికి దానికి తెలియదుగా దానికి తెలియదుగా నువ్వు నీ పుస్తకాలు దానికి చూపించకు నువ్వు నీ పుస్తకాలు దానికి చూపించకు దాన్ని కూడా ఊగనివ్వు దాన్ని కూడా ఊగనివ్వు చూడండి నా గాలిపటం దారం కూడా తెంపింది చూడండి నా గాలిపటం దారం కూడా తెంది తెగుతుంది అంటే వినకుండా లాగేసింది తెగుతుంది అంటే వినకుండా లాగేసింది ఇంకో దారం తీస్కో ఇంకో దారం తీస్కో రవి రవి చీకటి పడ్డది చీకటి పడ్డది ఆ లైట్ వెయ్యి ఆ లైట్ వెయ్యి స్విచ్ వేసినా ఈ లైట్ వెలగటం లేదు నాన్నగారు స్విచ్ వేసినా ఈ లైట్ వెలగటం లేదు నాన్నగారు వెలిగించండి వెలిగించండి ఆ స్విచ్ ని కొంచెం కదిలించు ఆ స్విచ్ ని కొంచెం కదిలించు అది కదలటం లేదు అది కదలటం లేదు చూడండి నాన్నగారు నా పుస్తకం ఎలా తడిసిందో చూడండి నాన్నగారు నా పుస్తకం ఎలా తడిసిందో ఎందుకు తడిసింది ఎందుకు తడిసింది అదే తడిపింది అదే తడిపింది నీళ్లలో ముంచి తడిపింది నీళ్లలో ముంచి తడిపింది నేను ముంచలేదు నాన్నగారు నేను ముంచలేదు నాన్నగారు నీళ్లలో పడి అదే మునిగింది నీళ్లలో పడి అదే మునిగింది దాన్ని ఉయ్యాల మీద నుంచి లేపండి నాన్నగారు దాన్ని ఉయ్యాల మీద నుంచి లేపండి నాన్నగారు అది నా బలపం తుంచింది అది నా బలపం తుంచింది పెన్సిల్ కూడా విరి పెన్సిల్ కూడా విరి బలపం కిందపడి తునిగింది నాన్నగారు బలపం కింద తునిగింది నాన్నగారు పెన్సిలు పట్టుకుంటేనే విరిగింది పెన్సిల్ పట్టుకుంటేనే విరిగింది నేను విరవలేదు నేను విరవలేదు రవి రవి అమ్మ ఎవరితోనూ పోట్లాడుతున్నది అమ్మ ఎవరితోనో పోట్లాడుతున్నది పాలవాడితో పాలవాడితో పాలవాడు అప్పుడే వచ్చేశాడా పాలవాడు అప్పుడే వచ్చేశాడా పాలు చిక్కగా లేవట ఇవాళ పాలు చిక్కగా లేవట నీళ్లు ఎక్కువ కలిపాడట నీళ్లు ఎక్కువ కలిపాడట సరే పాప నువ్వు ఉయ్యాల మీద నుంచి దిగేయమ్మా సరే పాప నువ్వు ఉయ్యాల మీద నుంచి దిగేయ్యమ్మా చెల్లెలు ఏడుస్తున్నది ఎక్కితే చాలు దిగమని చంపుతుంది ఉయ్యాల ఎక్కితే చాలు దిగమని చంపుతుంది ఉయ్యాలను ఎవరు ఊపుతున్నారు ఉయ్యాలను ఎవరు ఊపుతున్నారు బస్సు ఆగుతుంది బస్సు ఆగుతుంది బస్సును ఎవరు ఆపుతారు బస్సును ఎవరు ఆపుతారు బల్ల పక్కకు జరిగింది బల్లా పక్కకు జరిగింది బల్లను ఎవరు పక్కకు జరిపారు బల్లను ఎవరు పక్కకు జరిపారు కిందికి దిగుతున్నది సుశీల కిందికి దిగుతున్నది సుశీలను ఎవరు దింపుతున్నారు సుశీలను ఎవరు దింపుతున్నారు నా గాలిపటం దారం తెగింది నా గాలిపటం దారం తెగింది ఎవరు దాన్ని తెంపారు ఎవరు దాన్ని తెంపారు నా పుస్తకం చినిగింది నా పుస్తకం చినిగింది సరళ నా పుస్తకాన్ని చింపింది సరళ నా పుస్తకాన్ని చింపింది పెన్సిలును నీళ్లలో వేస్తే మునగదు పెన్సిలును నీళ్లలో వేస్తే మునగదు ఈ కప్పును నీళ్లల్లో ముంచవద్దు ఈ కప్పును నీళ్లలో ముంచవద్దు నా బ్రెడ్ తునిగింది నా బ్రెడ్ తునిగింది రవి బ్రెడ్ను తుంచి శర్మకిచ్చాడు రవి బ్రెడ్ను తుంచి శర్మకిచ్చాడు ఆ కుక్క కాలు విరిగింది ఆ కుక్క కాలు విరిగింది శర్మ ఆ చెట్టు కొమ్మను విరిచాడు శర్మ ఆ చెట్టు కొమ్మను విరిచాడు ఈ చొక్కా తడిసింది ఈ తడిసింది ఈ చొక్కాను ఎవరు తడిపారు ఈ చొక్కాను ఎవరు తడిపారు శర్మారవి సమత్సరం తర్వాత కలిశారు శర్మారవి సంవత్సరం తర్వాత కలిశారు వాళ్ళిద్దరినీ నేనే కలిపాను వాళ్ళిద్దరినీ నేనే కలిపాను సుబ్బారావు లేవలేడు సుబ్బారావు లేవలేడు అతన్ని లేపండి అతన్ని లేపండి బస్సు నడుస్తున్నదా బస్సు నడుస్తున్నదా ఆ రవి దాన్ని నడుపుతున్నాడు ఆ రవి దాన్ని నడుపుతున్నాడు లైట్ వెలుగుతున్నది లైట్ వెలుగుతున్నది వాళ్ళు రోజు 6 గంటలకు లైట్లు వెలిగిస్తారు వాళ్ళు రోజు ఆరు గంటలకు లైట్లు వెలిగిస్తారు ఆ కొమ్మ కదులుతున్నది ఆ కొమ్మ కదులుతున్నది ఆ కొమ్మను ఎవరు కదిలించారు ఆ కొమ్మను ఎవరు కదిలించారు ఫ్యాను తిరుగుతున్నది ఫ్యాను తిరుగుతున్నది నువ్వు ఆ బల్లను ఇటువైపు తిప్పు నువ్వు ఆ బళ్లను ఇటువైపు తిప్పు ఆ కాకి చచ్చింది ఆ కాకి చచ్చింది ఆ కాకిని రవి చంపాడు ఆ కాకిని రవి చంపాడు నేను ఆటలు ఆడాను నేను ఆటలు ఆడాను నేను ఆటలు ఆడేశాను నేను ఆటలు ఆడేశాను అతను పుస్తకం చదివాడు అతను పుస్తకం చదివాడు అతను పుస్తకం చదివేశాడు అతను పుస్తకం చదివేశాడు ఆమె పరీక్ష రాసింది ఆమె పరీక్ష రాసింది ఆమె పరీక్ష రాసేసింది ఆమె పరీక్ష రాసేసింది మేము ఆ విషయాన్ని గురించి రమతో మాట్లాడాం మేము ఆ విషయాన్ని గురించి రమతో మాట్లాడాం మేము ఆ విషయాన్ని గురించి క్రమతో మాట్లాడేశాం మేము ఆ విషయాన్ని గురించి రమతో మాట్లాడేశాం నువ్వు లైట్లు వేశావు నువ్వు లైట్లు వేశావు నువ్వు లైట్లు వేసేశావు నువ్వు లైట్లు వేసేశావు వాళ్లు బస్సు దిగారు వాళ్లు బస్సు దిగారు వాళ్లు బస్సు దిగేశారు వాళ్లు బస్సు దిగేశారు నువ్వు ఈ పని చేశావా నువ్వు ఈ పని చేశావా నువ్వు ఈ పని చేసేశావా నువ్వు ఈ పని చేసేశావా తొందరగా తలుపు తీయి తలుపు తీయి తొందరగా తలుపు తీసేయి తొందరగా తలుపు తీసేయి పూలు కొయ్యాలి పూలు కొయ్యాలి పూలు కోసేయాలి పూలు కోసేయాలి మనం ఇప్పుడు అన్నం తిందాం మనం ఇప్పుడు అన్నం తిందాం మనం ఇప్పుడు అన్నం తినేద్దాం మనం ఇప్పుడు అన్నం తినేద్దాం ఇప్పుడు నేను పాఠం చదివేశాను ఏరేశాడు కొయ్యి శర్మ కాయలు కోసేశాడు కిటికీలు కిటికీలు తెరిచేసింది మూసేసింది సుగుణ సుగుణ పాడేసింది ఈ కొమ్మను ఎవరు విరిచారు అదే విరిగింది ఈ పూలను ఎవరు అవే తెంపారు నీ బలపాన్ని ఎవరు తుంచారు అదే తునిగింది ఈ కుర్చీని ఎవరు జరిపారు ఎవరు కదిలించారు ఆ కుక్కను ఎవరు చంపారు అదే చచ్చింది ఈ కొమ్మ ఎలా విరిగింది రవి రవి విరిచాడు కమల ఎలా దిగింది దింపింది మోహన్ ఎందుకు లేచాడు ఈ బస్సు ఎందుకు ఆగింది నేను నేను ఆపాను నీ చొక్కా చినిగింది కుక్క చించింది ఈ దీపం ఎలా వెలిగింది పుస్తకం ఎందుకు తడిసింది సరళ తడిపింది ఈ కుర్చీ అటువైపు ఎలా తిరిగింది ఆయన ఏనుగు ఎలా చచ్చింది సింహం చంపింది సుశీల పాఠం చదివిందా ఇందాకే చదివేసింది శర్మ అన్నం తిన్నాడా ఇందాకే ఇందాకే కాఫీ తాగేసింది లక్ష్మి మొక్కలకు నీళ్లు పోసిందా ఇందాకే పోసేసింది సుబ్బారావు వచ్చాడా శర్మ ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికో వెళ్తున్న అతను ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితోనో మాట్లాడుతున్నట్లున్నాడు సుశీల ఏ గదిలో ఉన్నదిలోనో ఉన్నట్లుంది రవి ఎవరితో పోట్లాడుతున్నాడు ఎవరితోనో పోట్లాడుతున్నట్లున్నాడు కమలను దింపండి ఎందుకు ఎందుకు కమలనే దిగమను కమలకు దిగటం కాదు లేపండి ఉ పాపను ఊపండి అతన్ని కిందికి దింపు ఎందుకు దిగమను? అతనికి దిగటం కాదు.